అయితే మనకిప్పుడు అభేద దృష్టి విద్యా విషయ బ్రహ్మ విద్యలో అభేదం పోల్లండి అదో విద్య ఇదో విద్య అంటే నో అభేదము భేదం ఏమిటవుతుంది అవిద్య అవుతుంది అంతేగాని ఇంకో విద్య అవ్వదు ఇప్పుడు వెలుగు ఒకటి చీకటి ఇంకొక వెలుగు అవుతుందా ఇంకొక వెలుగు అవదు చీకటి వెలుగుకి ఆపోజిట్ చీకటే కాబట్టి సర్వాత్మభావము విద్య అయితే భేద దృష్టి అవిద్యా విషయ అంచేతనే మీమాంసకులకు ఈ సాంఖ్య ఇత్యాది భేదవాదులు ఎవరి వాళ్ళు శంకరులంటే భయపడతారు తర్వాత ఆయా తర్వాతి కాలంలో వచ్చిన మతాలు శంకరుల్ని తిట్టే మాయావాది మాయావాది అంటే తిట్టు ఏమీ కాదు అది అదే ఇప్పుడు నువ్వు మాయావాదివి రాన్న శివుడితోటి నీకు పుట్టుకలేదు నీవు తల్లిదండ్రులు లేనన్నాడు అంటే యథార్థంలోనైనా అది కరెక్టే నాకు పుట్టుకోలేదు తల్లిదండ్రులు లేరు శివుడు కరెక్టే అది ఆ రహకంగా మాయావాది అంటే ఎస్ ఈ ప్రొపోండ్స్ మాయా ఎనీవే సో ఇది అవిద్యా విషయ అవిద్యాభిషయ ఇక్కడ నా దగ్గర ఒక చక్కటి టేకుంది నేను అప్పుడప్పుడు చూసిస్తూ ఉంటాను భేద దృష్టి విషయ అంటే అనాత్మ ప్రపంచ ఆత్మను విదిరిపెట్టి అనాత్మలో పడి కొట్టుకుపోవడమే భేద దృష్టి అంటే తర్వాత అవిద్యా విషయ అంటే అజ్ఞాన కార్యం ఇది కావాలి ఆయన అర్థం అది అజ్ఞాన కార్యం వాడికి ఆత్మస్వరూపం తెలియని వాడు చేసే పని అలా ఉంటుంది ఆత్మస్వరూపం తెలియనివాడు పూజ చేస్తే భేద దృష్టితోటే పూజిస్తాడు ఉపాసన చేసిన భేద దృష్టితోటే ఉపాసన చేస్తారు ఆత్మస్వరూపం తెలియనివాడు యొక్క లక్షణం అది అని మొత్తం ఆ ప్రథమాధ్యాయంలో ముఖ్యంగా బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో చెప్పిన సారమంతా వచ్చేసిందండి మీరు బ్రహ్మవిద్యా బ్రాహ్మణం ఐదు వందల పేదీలు అంతా చదివితే మీకు తేలే సారం ఇంటే సారాని సారాన్ని చెప్పడంలో భాష్యకారుల యొక్క ప్రతిభ అనితర సాధారణము చాలా అద్భుతంగా సారాన్ని నిరూపిస్తారు ఏకైవానుద్రష్టం మృత్యోస్ మృత్యుమానోతి ఇహ నేవ్యతమాదిభి ప్ర విభక్త విద్యా విద్యా విషయము సర్వోపనిషత్సూ మీరు తెలుగు పుస్తకం పట్టుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే సరళమైన తెలుగులో ఈ విషయం అంతా కూడా అక్కడ తర్వాత ఇక్కడ టీకాకారులు చెప్పే విశిష్టమైన అంశాలు ఏమైనా ఉంటే అవి కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఆనందగిరి చెప్పే మంచి విషయాలు రిఫ్లెక్ట్ అవుతాయి మంచిది ఇప్పుడు ఈ విద్య అవిద్య అని రెండు టాపిక్స్ వచ్చాయి విద్యా విషయ అవిద్య విషయం అంటే టాపిక్ ఇప్పుడు విషయాలు ఏమిటండి అని అడుగుతారు అంటే టాపిక్ ఏమిటో అర్థం దానికి సో విద్య అన్నది ఒక టాపిక్ అవిద్య అన్నది ఇంకో టాపిక్ ఉపనిషత్తులన్నిటిలో ఈ రెండు టాపిక్స్ని అలా విడదీసి చూపిస్తారు ప్రవి భక్తవు ఎప్పుడు కూడా రెండింటినీ కలగాపులగం చేసేయకూడదు మట్టిని పంచదారిని కలగాపులగం చేసేకూడదు అలా రెండు విడివిడిగా అట్టి పెట్టాలి ఇది మట్టి ఇది ఇల్లు అలుక్కుందుకు ఉపయోగపడుతుంది ఇది పంచదార ఇది కాపీలో కలుపుకు బాగుంటుంది అలా విడివిడిగా చూపించారు అంతేగాని రెండు కలిపేసి పెట్టారనుకోండి చాలా పొరపాటు అలాగే ఇది విద్య ఇది అవిద్య ఈ రెండు టాపిక్స్ని మీరు కలవపలకొని చూసుకోకండి జాగ్రత్తగా గమనించండి అని ఉపనిషత్తులన్నీ కూడా అలాగే చూపిస్తాయి ఉదాహరణకి ఏకధైవా ద్రష్టవ్యం మీరు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయండి ఆ తర్వాత అను అంటే శాస్త్రం తెలుసుకున్న తరువాత ద్రష్టవ్యం అలా దర్శించాలి ఇలాగా ఏకధైవ ఆత్మతత్వము ఒక్కటి ఏ అని దర్శించాలి నేను చెప్తూ ఉంటా మామూలుగా యూఎస్లో బాగా గట్టిగా చెప్తూ ఉంటాయి ఎందుకంటే ధన్యాష్టకము ఇత్యాది గ్రంథాలు పాఠం చెప్పిన సందర్భంలో నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి కానీ లేకపోతే శ్రీకృష్ణుడికి కానీ దండం పెట్టినప్పుడు ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని అనుకుంటే కానీ మీ ఆ నమస్కారం పూర్తి కాదు మీరు అలా అనుకోకుండా అన్యోసౌ అన్యోహమస్మి అని అనుకుందాక వచ్చారు అనుకోండి ఇక నశవేద యథా పశువు కేటగిరీలో పడుతున్నారు అంచేత మరి ఇంత చదువు చదివి ఫైనల్గా ఆ కేటగిరీలో పడకూడదు కనుక ఏకథైవ అనుదృష్టం చేత మీరు ఆత్మస్వరూపంగానే ఐశ్వరుని భావన చేయాలి తర్వాత కృష్ణ దేవాలయానికి వెళ్ళినా రాముడి దేవాలయానికి వెళ్ళిన శివాలయానికి వెళ్ళిన దుర్గా ఆలయానికి ఎక్కడికి వెళ్ళినా ఒకే పరమాత్మ యొక్క రూపములు ఇవన్నీ కూడా అని ఏకధైవ అను ఇది అవిద్యా టాపిక్ ఇంకా సారీ విద్యా టాపిక్ అవిద్యా టాపిక్ ఎలా ఉంటుందో తెలుసునా యహ ఇహ నానేవ పశ్యతి యహ ఎవడైతే ఇహ ఈ లోకంలో ఈ జన్మయందు నానా ఇవ పశ్యతి అనేకమా అన్నట్లు దర్శిస్తాడు ఇవా ఎందుకు పెట్టారు అనేకము కాదు కనుక అనేకమైతే అనేకమును చూసును అని తప్ప అనేకమా అన్నట్లు అని ఎందుకంటాడు అనేకమేవా నాన ఇవ పశ్యతి ఉన్నదే అనేకము అనేకమే చూస్తాడు అలా కాకుండా నానా ఇవ పశ్చిటి ఇప్పుడు బంగారపు ఈ నానా ఇవ అన్నప్పుడు దృష్టాంతం బంగారపు దృష్టాంతం ఎవరు అనుకోకుండా అలవాటైన దృష్టాంతం నాకు అలవాటైంది మీకు అలవాటైంది ఇప్పుడు బంగారపు షాపు వెళ్తే మీకు నేను చెప్పింది ఆలోచించండి బంగారపు షాపుకి ఇద్దరు వెళ్ళారు మొత్తం షాపు అంతా ఇద్దరు కలయదిరిగారు ఒకడికి అక్కడ అంతా బంగారమే కనపడింది వాడేది కొనడు ఇంకొకడికి అన్ని వేర్వేరు ఆభరణాలు కనపడ్డాయి ఏదో ఒకటో రెండో కొని సంచులో వేసుకుంటాడు గమనించారా కాబట్టి అనేకము చూసిన వాడు ప్రవృత్తి వేరే ఉంటుంది ఏకమును చూసిన వాడు ప్రవృత్తి ఇంకోలా ఉంటుంది ఈ ఏకము చూసినవాడు వాడు కూడా అనేకమునే చూస్తూ ఉంటాడు కానీ అనేకమా అన్నట్లు చూస్తాడు ఇవన్నీ వేర్వేరుగా కనపడతాయండి దీంట్లో ఏమీ సారమేం లేదు బంగారం అంతా ఒక్కటే మనకు ఆ బంగారం అక్కర్లేదు అనేసి ఒడివి పడతాడు సరే నానేవ పశ్యతి అనేకమన్నట్లు చూస్తారు అనేకమనే భ్రమపడతారు అటువంటి వాళ్ళు ఏమవుతారు అటువంటి వాళ్ళు మృత్యోత్సవ మృత్యు మార్పు ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి అనేకము భిన్నమని చూసొస్తారు కాశీ వెళ్ళి భిన్నమని చూసొస్తారు రామేశ్వరం వెళ్ళి భిన్నమని చూసొస్తారు మొత్తం ఎన్ని చోట్లకి వెళ్తే అన్ని చోట్లకి భిన్నమని చూసి వస్తారు మరి మీకు బోల్డ్ పుణ్యం వచ్చి ఉండాలి అంటే అవును వచ్చింది పుణ్యం ఆ పుణ్యం అనుభవించాలంటే ఎక్కడికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ముందు మృత్యోహో ఇక్కడ వరలిస్తే కానీ స్వర్గానికి వెళ్ళడం కుదరదు కదా మృత్యో అంటే పంచమీ ఏకవచనం షష్ఠీ కాదు అవున విభక్తి తెలుసున్న వాడికి ఆ మాట చెప్పాలి అన్ని విభక్తులు ఒక్కలాగే ఉండేవాడికి మధ్య ఎలా ఉంటాయి సస్తి ఎలా ఉంటాయి విభక్తి జ్ఞానం లేదనుకోండి యు ఆర్ సేఫ్ ఇంకా మిమ్మల్ని ఏది డిస్టర్బ్ చేయలేదు మృత్యోహో మృత్యుభా మృత్యుభ మృత్యువు నుండి మృత్యువులకు వెళ్తాడు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలి పుణ్యం పోగేసుకొచ్చాడు స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇక్కడ మరణించాలి ఒక మరణం నుంచి మళ్ళీ మరణానికి ఎలా వెళ్తాడు అంటే స్వర్గానికి వెళ్ళాడు ఇక్కడ మరణించి మృత్యోహో ఈ పుణ్యం ఖర్చు తర్వాత ఏమవుతుంది మళ్ళీ మృత్యు అంటే ఒక మృత్యు నుండి ఇంకో మృత్యు దగ్గరికి వీడు వెళ్ళాడు మళ్ళీ స్వర్గంలో మృత్యు వచ్చి మళ్ళీ మనిషిగా పుట్టాడు అనుకోండి మళ్ళీ మృత్యు వస్తుంది ఈ భేద దృష్టి మనిషిని మృత్యువు నుండి మృత్యువుకు తీసుకెళ్తుంది జన్మ నుండి జన్మకు తీసుకెళ్తుంది అండవు ఎందుకంటే అలా చెప్పదు మృత్యువు నుండి మృత్యువును పొందును ఎందుకంటే అది అజ్ఞానము అవిద్యా విషయం ఆ విధంగా ఉంటుంది చూడండి ఏకదైవానుద్రష్టవ్యం అన్నది ఉపనిషత్తే మృత్యోత్సవ మృత్యుమాపతి ఇహ నానేవ పశ్యతి కూడా ఉపనిషత్తే ఎక్కడైనా కన్ఫ్యూషన్కి అవకాశం ఉందా అలగాపులగం చేయటానికి వీలు లేని విధంగా ఇది బ్రహ్మ విద్య మోక్షము ఇది సంసారము అని సుస్పష్టంగా ఈ విషయము నిరూపించబడి ఉన్నది తత్రద్యా విషయ సర్వే సాధ్య సాధనాది భేద విశేష వినియోగేన ఆ తృతీయాధ్యాయ పరిసమాప్తే ఆ అనేది వేరే పదం ఆమె అలా కలిపే ఎక్కర్లేదు విడివిడి పదాలు తృతీయాధ్యాయ పరిసమాప్తే ఇంకో పదం అది పంచమే విభక్తి ఆ వచ్చినప్పుడు పంచమే వస్తుంది సో ఆ అంటే వరాకు మూడో అధ్యాయం పూర్తయ్యే వరకు ఏమిటండి మూడో అధ్యాయం పూర్తి మనం ఉన్నది రెండో అధ్యాయం కదా అంటే ఉపనిషత్తులో మూడో అధ్యాయం సారీ ఆరణ్యకంలో మూడో అధ్యాయం ఇది ముందే చెప్పాను ఆరణ్యకంలో మొదటి రెండో అధ్యాయాలు ఉపా ఉపాసనా కర్మ ఆ రెండు తర్వాత ఉపనిషత్తులో మొదటిది కాబట్టి ఆరణ్యకంలో మూడో అధ్యాయం పూర్తయ్యే వరకు అంటే ఉపనిషత్తులో మొదటి అధ్యాయం పూర్తయ్యే వరకు అని అర్థం బ్రాకెట్లో పెట్టి రాసి ఉంటాను నేను అక్కడ రాశానా కాబట్టి ఉపనిషత్తులో మొదటి అధ్యాయం పూర్తయ్యే వరకు అంటే ఈ అజాతశత్రు బ్రాహ్మణం ముందున్న అధ్యాయమే పూర్తయ్యే వరకు అంటే ఉపనిషత్తులో మొదటి అధ్యాయం అంతకుముందు ప్రవర్జకాండ అనే పేరుతో రెండు అధ్యాయాలు ఉన్నాయి అరణ్యకల్లో ఈ మూడు అధ్యాయాలు కూడా కర్మయే ఉంటుంది అశ్వమేధయాగము చేతి కర్మ ఉపాసనలు ఉంటాయి అక్కడ వ్యాఖ్యానం చేశారు ఈ మూడు అధ్యాయాల నిండా వ్యాఖ్యానం చేశారు ఏది వ్యాఖ్యానం చేశారో తెలుసునా ఏ టాపిక్ వ్యాఖ్యానం చేశారు విద్యా టాపిక్ అవిద్యా టాపిక్ అవిద్యా టాపిక్ వ్యాఖ్యానం చేశారు అవిద్యా విషయ అంతా త్వరగా వ్యాఖ్యానం చేశారో ఏం మిగల్చలేదు సర్వ ఏవ కర్మ భేదబుద్ధి వాటి వల్ల పుణ్యమును పొందుతా స్వర్గాదిలోకమును పొందుట అదంతా వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానం యొక్క సారమేమిటంటే సాధ్యము సాధనము భేదంగా ఉంటాయి సాధనమేమిటి కర్మ సాధ్యమేమిటి స్వర్గం సాధనం డబ్బు సాధ్యం భోగము రెండూ ఒకటి కాదు అంతా ఒకటి చేసి కూర్చోబెడితే సంసారం ఉండదు ఈ ద్వైతులు వాళ్ళ అబ్జెక్షన్ ఏమిటిగా నువ్వు అన్నీ ఒకటంటో బ్రహ్మే దేవుడు బొమ్మ బ్రహ్మే వీడు బ్రహ్మ అయితే ఇంకా ఎవడు ఎవరిని పువ్వులతో ఆరాధించాలి వ్యవస్థ లేకుండా నువ్వు చెడగొట్టి పెడుతున్నావే అని ద్వైతి వాపోతాడు కాబట్టి హెరివే సో సాధ్య సాధన భేదము తర్వాత క్రియాకారక భేదము క్రియ ఉంటుంది కర్త ఉంటాడు ఫలం ఉంటుంది అనేకం ఉంటాయి ఈ భేదాలన్నీ ఉంటాయి ఈ ఒక్కొక్క ఒక భేదము ఇంకో భేదము ఇంకో భేదము అన్ని భిన్న భిన్నాలుగా ఉంటాయి భేదాల్లో మళ్ళీ భేదాలు ఉంటాయి భేద విశేష భేదంలో భేదం సో ఇప్పుడు ఇలాగా మనకి టేబుల్ వేస్తారు ఒకటి ఉంటుంది దాన్ని రెండు స్ప్లిట్ చేస్తాడు ఇది మళ్ళీ మూడు స్ప్లిట్ చేస్తారు దాన్ని నాలుగు స్ప్లిట్ చేస్తారు ఇదో పెద్ద పాండిత్యం ఈ భేద భేద పాండిత్యం ఇదంతా ఇండియన్స్ హిందూస్ ముస్లిమ్స్ సిక్స్ క్రిస్టియన్ హిందూస్ లో సేవైడ్స్ అని ఇలాగా ఇలా డివైడ్ చేస్తారు భేద పాండిత్యం భేదంలో భేదం వల్ల కర్మ అంటే ఈ భేద దృష్టి యొక్క వినియోగమే భేద దృష్టిని ప్రతిపాదిస్తూ వినియోగించటం అంటే ప్రతిపాదించటము ఆ భేదృష్టి బేసిస్గా మీకు కర్మా ఉపాసన డెవలప్ చేయక ఇదంతా కూడా ఈ మూడో అధ్యాయం చిగురు వరకు అంటే ప్రథమాధ్యాయం చిగురు వరకు కూడా ఇవన్నీ విషయాలు చెప్పబడినవి సచ వ్యాఖ్యాత అవిద్యా విషయ సర్వ ఏవ ద్విప్రకార సరే ఆ అవిద్యా టాపిక్ని వ్యాఖ్యానం చేయడం అయినది మూడు అధ్యాయాల్లో శృతి వ్యాఖ్యానించింది ఆ అవిద్యా టాపిక్ అంతా కూడా రెండు రకాలుగా ఉన్నది రెండు రెండు రాసులుగా ఉన్నది సో ఆ రెండు రాసులు ఏమిటో రెండు రాసులు ఏమిటంటే స్థూల దేహము సూక్ష్మదేహము అని రెండు రకాలుగా ఉన్నది ఆ విద్య అనే టాపిక్ అంటా కూడా ఇప్పుడు అవిద్య ఇప్పుడు దేవుడు వేరు నేను వేరు ఇప్పుడు ఎందుకు వీడు దేహాభిమానం కలిగి ఉండడం చేత అదే అవిద్య కదా దేహాభిమానము అవిద్య ఆత్మస్వరూపము తెలియక దేహేంద్రియ మనస్సంఘాతమే తాను అని ఈ అవిద్యలో మళ్ళీ రెండు రకాలు ఒకటి దేహమే నేను అనే అవిద్య స్థూల అవిద్య మనస్సు నేను అనే అవిద్య సూక్ష్మ ఇప్పుడు కర్మ చేసేవాడు దేహమే తాను అని కర్మను చేస్తాడు నేను వేరు నా చేత దేవత వేరు ఆ దేవతకో దేహం ఉంటుంది వీడికో దేహం ఉంటుంది ఆ దేవత దేహ ఇప్పుడు దేవత దేహము వీడి దేహము సిమిలర్గా ఉంటాయి కానీ సేమ్ మాత్రం కాదు సిమిలర్గా ఉంటాయి దేవతకి చేతులు ఉంటాయి వీడికి చేతులు ఉంటాయి వీడికి రెండు ఉంటాయి దేవతకి నాలుగు ఉండొచ్చు రెండు ఉండొచ్చు సిమిలర్గా ఉంటాయి కానీ సేమ్ మాత్రం కాదు ఇదంతా కూడా స్థూలమైన ఇక సూక్ష్మ ఉంటుంది ఉపాసన ఉపాసనలో యాస్ట్రల్ బాడీ అంటాడు ఆ యాస్ట్రల్ బాడీ బొడ్డు నుంచి గుండి వచ్చింది గుండి నుంచి మెడ కంఠల్లోకి వచ్చింది కంఠల్లో నుంచి నెత్తి మీదకి వచ్చింది అంటాడు ఆ తర్వాత అలాగే సూక్ష్మంగా సూక్ష్మరూపంగా కుండలిని అంటాడు అంతేకాకుండా ఇంకెందుకులేండి చెప్తే అది ఉపాసన చేసి వాళ్ళకి మనస్సుకి అది ఇబ్బందికరంగా ఉంటుంది కూడా సో సూక్ష్మరూపంగా సో ఇక్కడ ఈ ఈ దేవాలయ ప్రాంగణంలో దేవత సూక్ష్మరూపంగా ఉందంటాడు బయట ఎక్కడా ఉండదు అక్కడే ఉంటుంది అని ఎక్కడ సూక్ష్మరూపం ఎదురా ఎక్కడందు చూపించడానికి సూక్ష్మరూపంగా ఉందంటాడు ఈ ఈ టాపిక్ ఇలాగే ఉంటుందండో నేను చాలా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది మరి ఏం చేస్తాం ద్వైతవాదాన్ని ఖండించే సందర్భం అలాగే ఉంటుంది మరోలా పొరపాటుగా అర్థం చేసుకుంటూ సూక్ష్మరూపంగా ఉంటుందంటాడు ఉపాసన అంటే అంతా సూక్ష్మమే సో అవడానికి టాపిక్ అవిద్య ఆ విద్యలో మళ్ళీ స్థూల రూపమైన విద్య సూక్ష్మరూపమైన విద్య అని ద్విప్రకారహ ఆ ద్విప్రకారహ ఏమిటో ఇంకా శంకరులు చెప్పలేదు చెప్తున్నారు ఆయన నేను ఊరికే ముందే ఆ రెండో ఏమిటో చెప్పాను తెలుగులో కూడా రసయం అండదు ద్విప్రకారహ ఏమని స్థూల సూక్ష్మ దేహములు మన ప్రజ్ఞయం కాదు టీకాకారులు టీకా గురువునాం గురు కాబట్టి సో స్థూల రూపమయంగా ఉంటుంది ఆ విద్య సూక్ష్మరూపంగా ఉంటుంది రెండో అవిద్యలే చదువుకోని వాడే విద్య చదువుకున్నవాడే విద్య సో ఈ అవిద్య విషయాల్ని రెండు రకాలు ఉంటుంది ఆ రెండు రకాలు ఏమిటో తర్వాత శంకరులు ఈ భాష్యంలో ముఖ్యంగా బృహదారంక భాష్యంలో కొంత కవితా శైలిని కూడా చూపిస్తారు పద్య గద్య గద్య రాసేప్పుడు శైలి కాదంబరీ టైప్లో ఉంటుంది కాదంబరి చదివిని వాళ్ళకి తెలుస్తుంది కొంచెం పొడుగాటి సమాసాలు ఉంది ఉంటాయి చూడండి సాధ్య సాధనాది భేద విశేష వియోగేన అది సమాసం పొడుగ్గా ఉందని మీరు అనుకుంటే సమాసాల్లో కల్లా పొట్టి ఇంకా పొడుగైనవి తర్వాత రాబోతున్నాయి అంతఃప్రాణ ఉపష్టంభక గృహస్యేవా స్తంభాదిలక్షణ ప్రకాశక అమృత అది దృష్టాంతం చూడండి వాక్యం ఎలా ఉందో జటిలంగా లేదది చదవగానే అర్థమైపోయేట్లా లేదది సో ఇప్పుడు గృహస్యేవా దృష్టాంతం అది ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి ఇల్లుకి రెండు అంశాలు ఉంటాయి ఒకటి స్థూలాంశము ఇంకోటి సూక్ష్మాంశం స్థూలాంశం ఏమిటి స్తంభాది లక్షణ అంటే రాటలు వాసాలు ఇత్యాదు అంటే ఒకటి అది అది ఒక లక్షణం అది ఇంటికి అలాగే దేహం ఆ ఇంటి లోపల ఏదో దీపం ఏదో పెడతారు అలా అనుకున్నాం నాకు అది వాక్యం వెంటనే బుద్ధికి రావటం లేదు కొంచెం మందంగా ఉంది బుద్ధి మంద బుద్ధిలో ఉన్నం ప్రస్తుతం ఆ పీరియడ్ అలాంటిది సో తెలుగు పుస్తకం ఒకటి ఉంది కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే తక్కువ రిఫరెన్స్ కూడా దొరుకుతుంది మనకి అలాగే ఈ దేహము ఇల్లు ఈ దేహానికి స్తంభాలు ఏమిటో తెలిసినా రెండు కాళ్ళు మీరు దేహము అనగానే అస్థిపంజరాన్ని భావన చేయాలి అస్థిపంజర ధ్యానం ఉంది మన స్వామి ప్రజ్ఞారణ్య గారు చేయిస్తారు అస్థి పంజర ధ్యానం వాడిని మామూలుగా గదిలో పెట్టి వాడికి మంచి సాత్వికమైన ఆహారం టిఫిన్గా పెట్టి అది తినేసి ఆ గదిలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి పైగా గడిగా పెట్టేసి అస్థి పంజర ధ్యానం చేయమంటారు అంటే వాడు ఇలా కూర్చొని తన అస్థి ధ్యానం చేస్తూ ఉంటారు నిజంగా చాలా మంచి ధ్యానం అస్థిపంజరం అంటే మీరు చూసుంటారు ఆయన అస్థి పంజరం బొమ్మ కూడా పెడతారు అక్కడ అంటే మీ సూచన కోసం ఆ బొమ్మ ఒకసారి చూసుకుని బొమ్మ ఎప్పుడైనా చూసారా బొమ్మ అక్కర్లా కూడా దొరుకుతుంది మీరు వెళ్తే అక్కడ వేలాడ తీస్తారు అస్థి పంజరాలు ఆ పైన ఒక హుక్కు వేలాడుతూ ఉంటుంది ఆ అస్థిపంజరం బయట ఉన్నట్టు అనిపించిందండి అది బయట ఉండడం కాదు ఇదే అది లోపల అదే ఉంది ఉంటే కొంచెం మాంసము అవి చుట్టూ పెట్టిన మూలంగా అది ఎర్రగ బురగా కనపడుతుంది తప్ప అవడానికి అస్థిపంజరమే నిజానికి ఈ అస్థి ధ్యానం చేస్తే ఇక ఈ మామూలుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ మాటలే ఉండాలి ఎందుకంటే వాడికి సర్వత్రా అస్థిపంజరమే భాషిస్తూ ఉంటుంది సో ఎక్స్రేలాగా ఎనీవే సో ఈ అస్థిపంజరంలో స్తంభాలు నిలువు స్తంభాలు ఉంటాయి అడ్డ వాసాలు ఉంటాయి ఈ రిబ్ కేజ్ ఉందనుకోండి వాసాలు ఈ షోల్డర్ బ్లేడ్స్ ఇవి వాసాలు ఉంటాయి ఇలాగ నిలువు ఎముకలు అడ్డ ఎముకలు గృహానికి ఉన్నట్టుగా అయితే ఈ అస్థిపంజరం దాన్ని నిలబెట్టేది ఒకటి ఉండాలి నిలబెట్టే ప్రాణశక్తి ఉండాలి అంతఃప్రాణ ఉపస్తంభక ఉపస్తంభక అంటే నిలబెట్టేది ఆ ఉపస్తంభాలో స్తంభ ఉందండి స్తంభయే స్తంభ ఏంది శృణాష్ఠుఃలా అయితే ఇంటికి స్తంభాలు ఉంటాయో ఆ రకంగా ఈ అస్థి పంజరాన్ని నిలబెట్టేది ఏది ప్రాణము అంతః్రాణ లోపల ఉంటుంది ఆ ప్రాణం ప్రాణశక్తి అది నిలబెట్టింది శ్రాణం పోతే నిలబడదు ఇంకా ఇప్పుడు ప్రాణం పోయిన శరీరాన్ని ఇలా ఉన్న శరీరాన్ని మీరు కూర్చోబెట్టిననుకోండి ఏమవుతుంది మళ్ళీ పడిపోతుంది అదే ప్రాణం ఉన్నవాడిని కూర్చోబెట్టారనుకోండి కూర్చుంటాడు కాబట్టి ఆ ప్రాణం నిలబెడుతుంది అంత ప్రాణ ఉపస్తంభక అది స్తంభము వంటిది గృహమునకు స్తంభం పిల్లర్స్ ఉంటాయి అడ్డంగా వాసాలు ఉంటాయి ఆ గృహాన్ని రూపుని దాన్ని పిల్లల్సి నిలబెడతాయి అలాగే ఇక్కడ కూడా ఈ స్థూల దేహము దానికి అంతఃప్రాణ ఉంటుంది ఇంకా అవలేదు అది ప్రకాశక అమృత ఏదో తెలుపుస్తున్నాం సార్ ఇవన్నీ ఇవి చూసాం ఏం రాశామో చూస్తే తేలిగవుతుంది మళ్ళీ అంత కష్టపడిపోకర్ లేకుండా అవిద్య కార్యము సర్వము రెండే విధములు స్థూల సూక్ష్మదేహములుగా నుండును ఇంటికి స్తంభములు వాసములు మొదలు వినవి వలె స్థూలమునకు స్థూలము అంటే దేహము స్థూలదేహమునకు లోపల నుండే ప్రాణము స్థూలదేహమును నిలబెట్టును ఆ ప్రాణము ప్రకాశింపజేసేది ప్రకాశక ప్రకాశింపజేసేది ప్రాణము చేష్టని ఇస్తుంది కానీ ప్రకాశాన్ని ఎలా అంటే ప్రాణశబ్దానికి చైతన్యము అని అర్థం పెట్టుకోవాలి ఆ అర్థం పెట్టుకోకపోతే ప్రకాశక అనేది పొసగదు కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మ చైతన్యము అది ప్రకాశింపజేస్తుంది తర్వాత ఈ స్తంభాలు ఇప్పుడు ఇల్లు అనుకోండి ఈ వాసాలు పోతాయి పైన పెంకులు పెడతారు అవి కానీ స్తంభాలు పోవండి స్తంభాలు అలా ఉంటాయి అని మీకు ఒక సీజన్ అయిపోయిన ఆ పైన ఆకులు కొబ్బరాకులు అవి పాడైపోతే అవి తీసేసి కొత్త కొబ్బరికులు వేసుకుంటారు స్తంభాలు మాత్రం నిలిచి ఉంటాయి అదేవిధంగా ఈ దేహము పడిపోతుంది తప్ప దాని లోపల ఉండే ప్రాణము నిలబెట్టేది చూసారా అది నశించదు ప్రాణశబ్దం చేత ప్రాణానికి మూలంలో ఉండే ఆత్మస్వరూపం ఉపలక్షణం కాబట్టి ఆత్మతత్వము నశించదు ఇంటికి పిల్లర్స్ నశించవు ఇంట్లో కూడా ముందు పిల్లర్స్ కట్టేస్తారు కట్టేసి ఈ గోడలు ఉన్నాయనుకోండి మీరు కావాలంటే వాస్తు సరిగ్గా లేదు ఇది ఏంటంటే ఈ గోడ తీసి అక్కడ ఆ గోడ తీసి ఇక్కడ పెట్టచ్చు వాస్తువాళ్ళు కూడా ఈ పిల్లలు తీసి అక్కడ పెట్టండి ఆ పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని చాలా చికాకుతో కూడింది అయినప్పటికీ దాంట్లో కూడా కొంత లాజిక్ ఉంటుంది ఈ పిల్లలు ఎక్కడ ఉండకూడదు అన్నాడు అనుకోండి వాస్తువాడు బయటికి పంపిస్తాడు ఈ గోడ ఇక్కడ ఉండకూడదంటే సరే అది వేరే సరే ఆ గోడ పవట్టి ఎక్కువ చోట పెట్టచ్చు ఆ గోడలు అలాగా పిల్లర్స్ లాంటిది ఆత్మ చైతన్యము దాని నుండి ఆవిష్కృతమయ్యే ప్రాణము వెరాజ్ ఈ అస్థి పంజరము దాని చుట్టూ ఉండే మాంసము ఇత్యాదులు అవి వాసములు అలాంటివి చూడండి స్థూలము సూక్ష్మము రెండూ వచ్చాయి సూక్ష్మం ప్రాణము అన్నారు ఆత్మ చైతన్యము పరిచ్ఛిన్నంగా ఉన్నది ఆ సందర్భంలో ఇది అవిద్యా విషయము ఇక ఇంకా చెప్తారాయన బాహ్యశ్చ అంటే ముందు సూక్ష్మం చెప్పారు ఆత్మచైతన్యము పరిచ్ఛన్నముగా ప్రాణశక్తి రూపంగా ఉండి దేహాన్ని నిలబెడుతోంది అది సూక్ష్మం చెప్పారు ఇప్పుడు స్థూలం చెప్తున్నారు కార్యలక్షణ అప్రకాశక ఉపజనాపాయ ధర్మక తృణ కుశ్కాసమ గృహస్య సత్యబ్దవాచ్యర్త్య శంకరభాష్యం చాలా ప్రసన్నంగా గంభీరంగా ఉంటుంది ఆయన ఇస్తున్న దృష్టాంతం కేరళలో ఇల్లు కట్టే పద్ధతి దృష్టాంతం ఇల్లు కడతారు అక్కడ పూర్వకాలం ఆయన కాలంలో కట్టేవారు ముందు రాట్లు తర్వాత పైన వాసాలు పెట్టి ఆ వాసాల మీద మట్టి ముద్దలు వేసి రూఫ్ మట్టి రూఫ్ అనమాట దాని మీద ఆ మట్టి ముద్దల మీద నేను చూశాను మీరు కూడా చూసే ఉంటారు ఆ మట్టి ముద్దల మీద రేళ్ళు గడ్డి పెద్ద పెద్ద పొడుగాటి రేళ్లు గడ్డి ఫిక్స్ చేస్తారు రూఫ్ ఎలా ఉంటుందంటే ఇన్నర్ మట్టి ఉంటుంది అవుటర్ రేళ్ళు గడ్డి ఉంటుంది లేకపోతే వర్షం పడినప్పుడు మట్టి కరిగిపోతుంది అది రూఫ్ వాసాలు పిల్లర్స్ ఉంటాయి స్తంభాలు ఉంటాయి అలా కడతారు ఇల్లు ఆ స్తంభము ఇల్లును నిలబెడుతుంది ఇప్పుడు సూక్ష్మదేహము సూక్ష్మదేహము అంటే ప్రాణము అదే దేహాన్ని నిలబెట్టి దానికి చేష్టల్ని కలిగిస్తుంది చూపు కూడా ప్రాణశక్తి ఇంద్రియ శక్తులన్నీ కూడా ఉంటాయి ఆ చైతన్యము ఇంద్రియముల్లో ప్రకటమయ్యే చైతన్యము అది ఆ స్తంభాల వంటిది ఈ ఎముకలు తర్వాత పాంచభౌతికమైనటువంటి స్థూలదేహము ఇదంతా ఉంది చూసారా ఇది ఆ ఇంటికి వేసిన అడ్డవాసాలు మట్టి ముద్దలు తర్వాత రెల్లుగడ్డి కవరు కొబ్బరాకులు అలాంటివి అలాంటిది ఈ స్థూలదేహం తెలిసిపోయింది కదండి బాహ్య ఇది బాహ్యంగా ఉంటుంది వాసాలకు కనపడవు పిల్లర్స్ కనపడవు ఈ బయట ఉన్నటువంటి రూహు అవి గంభీరంగా కనపడతాయి తర్వాత ఇది కార్యలక్షణ కార్య అంటే స్థూలదేహము అని అర్థం దీని స్వరూపం ఏమిటంటే స్థూలదేహమే దీని స్వరూపము తర్వాత అప్రకాశక కంటికి చూపును చెవికి వినికిడిని ఈ స్థూలదేహం ఇవ్వదు లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిస్తుంది ఈ స్థూలదేహము జడము తనంత తాను ప్రకాశించదు ఇంకా దేనిని ప్రకాశింపజేయదు మాంసం ముద్ద ఉంటుందనుకోండి దానికి ప్రకాశం ఏమిటి అది జడమది ఎముకలు విరిగిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే సర్జరీ చేస్తారు ఆ సర్జరీ ఎలా చేస్తారు విరిగిపోయిన ఎముక దగ్గర ఇటు అటు పోసేసి ఆకురాయితోటి కొంచెం సున్నితంగా చేసి దానికి ఈ ఇనప్ప ప్లేట్లు పెట్టి స్టీల్ ప్లేట్లు పెట్టి ఆ ఎముకలకి చిల్లులు పెట్టి దాంట్లో స్క్రూలు పెట్టి నట్లు బోట్లు వేసి బిగిస్తారు లేదండి వడ్రంగికి పని చేసినట్టు చేస్తారు అర్ధపీడికి సర్జరీ మొత్తం సర్జరీ అంత వాళ్ళ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే కూడా అవి అర్ధపీడికి సర్జరీ ఉండొచ్చు లేకపోతే వడ్రంగి దగ్గరైనా ఉండొచ్చు అలాగే ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ సో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది దేహం నుంచి అస్థి పంజరము మాంసము ఇది జడమది అది ప్రకాశ ధర్మం ఏమీ ఉండదు అప్రకాశక తర్వాత ఆత్మ చైతన్యము ప్రాణశక్తి అది నశించదు అది పుట్టదు మరణించదు కానీ దేహముంది చూసారా ఇది పుడుతుంది గిట్టుతుంది ఉపజన అపాయ ధర్మక ఉపజన అంటే పుట్టుట అపాయ అంటే గిట్టుట ఈ రెండు దీని లక్షణాలు ఇది ప్రొణకుశ మృత్తికాసమ ఈ ఇంటికి మట్టి ముద్దలు పెట్టి దాని మీద రెల్లుగడ్డి వేసి రూపు కింద తయారు చేస్తారు చూసారా దారిడీ పోలి ఉంటుంది ఈ స్థూల దేహం దీంట్లో రెల్లుగడ్డి అంటే ముఖలో విను మట్టి ముద్దలంటే మాంసము అవి మట్టి ముద్దలు అలా ఉంటుంది సరిగ్గా ఇంటి దృష్టాంతం గృహస్యేవ ఈ స్థూల దేహానికి ఓ పేరు ఉంది సత్య అని పేరు సత్య శబ్ద సత్య అంటే ట్రూత్ అని కాదు పా అర్థం సత్ త్యత్ సత్య త్యవత్ సత్ అంటే పృథివీ అప్పు తేజ మూడు త్యత్ సత్ త్య అంటే వాయువు ఆకాశం కంటికి కనపడేవి మూడు కనబడడానివి రెండు ఈ ఐదు కలిస్తే ఈ దేహం ఇది మీరు ప్రాక్టికల్గా మీరు చూసేసుకోవచ్చు అనే చెప్తా మీరు చూసుకోండి ఎవరికి వాళ్ళు చూసుకోండి కళ్ళు మూసుకొని చూసుకోవచ్చు చూసుకుంటే స్పష్టంగా తెలుస్తుంది అనమాట కళ్ళు నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని చూసుకోవచ్చు అరికాళ్ళ నుండి లాయిన్స్ వరకు అంటే కూర్చునే సీట్ వరకు కాళ్ళు మొత్తం రెండు కాళ్ళు కూడా అదంతా పృథివీ మెయిన్గా పృథివీ పొత్తి కడుపు ఆపహ తర్వాత ఉదరము అంటే భోజనం ఆకలి వేసేది ఉదరము అగ్ని చెస్ట్ వక్షస్థలము వాయు కంఠము పైన ఆకాశ ఎంత స్పష్టంగా ఉన్నది చూడండి ఈ మామూలుగా మెడికల్ ఎనాటమి ఇంకో రకంగా ఉంటుంది వేదాంతుల ఎనాటమీ కంఠానికి పైన అంతా ఆకాశం ఎక్కువ మిగతావి ఉంటాయి పృథ్వీవి ఉంటాయి కానీ ఆకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నోరుందనుకోండి నోటి లోపల ఆకాశం ఉంటుంది ఆకాశం లేకపోతే మాట్లాడడం కుదరదు భోజనం చేయడం కుదరదు ఆకాశం ఉంటుంది చెల్లులలో చూడండి ఆకాశం ఉంటుంది కళ్ళు కూడా లోపల ఆకాశంలాగా ఉంటాయి బ్రెయిన్లో కూడా ఆకాశం ఉంది సర్వత్రా ఆకాశమే మెయిన్గా శీతాలు ఉంటాయి కాబట్టి ఇది పాంచభౌతికము కాబట్టి దీనికి సత్య అని పేరు పెట్టారు మర్త్యహ అ దీని గురించి ఏం చెప్తాం ఎప్పుడోసారి మరణించే స్వభావము గలది ఇది స్థూలము దీని లోపల ఉండే ప్రాణశక్తులు చూసారా అది సూక్ష్మం అయితే రెండింటిలోనూ మీకు భేద దృష్టి ఉన్నది ఈ దేహము ఆ కంటే భిన్నముగా ఉన్నది నేను వాడి కంటే భిన్నంగా ఉన్నాను వాడు పుట్టాడు వీడు పోయాడు అంటూ ఈ విధంగా ఆ ప్రాణశక్తి కూడా భిన్న భిన్నంగానే మనం భావన చేస్తాం కాబట్టి రెండూ కూడా అవిద్య అనే టాపిక్లోకే వస్తాయి స్థూల దేహము సూక్ష్మదేహము తేనా అమృత శబ్దవాచ్య ప్రాణ ఇది ఉపసంహృతం తీ ఉపసంహతం వెరీ నైస్ సో చూడండి ఈ రెళ్ళు గడ్డి మట్టి ముద్దలు ఇవన్నీ ఉంటాయా ఇవి మనకి బయట కనపడుతూ ఉంటాయి కానీ పిల్లర్స్ కనపడవు పిల్లర్స్ కనపడవు ఇప్పుడు ఈ బిల్డింగ్లో కూడా ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుంటున్నామా మనకి గోడలు కనపడుతున్నాయి తప్పితే ఏ ఒక్క పిల్లరో కనపట్టలేదు ఎక్కడో ఉన్నాయి పిల్లర్లు ఎక్కడా కనపట్టలేదు కనపడవు ఈ గోడలో ఇవే కనపడతాయి వీటి చేత ఆ పిల్లర్స్ కవర్ అయిపోయి ఉంటాయి అదేవిధంగా అస్థిపంజరము ఈ మాంసపు ముద్దలు ఇవన్నీ కనపడతాయి ఎక్స్రేలో ఎక్సంజరం కూడా కనపడుతుంది కానీ ఆ ప్రాణశక్తి కనపడదు అది ఎక్స్రే కనపడదు మైక్రోస్కోప్ కనపడదు దేనికి కనపడదు అది ఈ బాహ్యమైనటువంటి స్థూలదేహం చేత కప్పి కవర్ చేయబడి ఉంటుంది దానికి పేరేమిటి అమృత అని దానికి పేరు సత్య అని బాహ్య స్థూలదేహానికి పేరు అమృత అని అంతఃప్రాణశక్తికి పేరు ఈ బాహ్యమైనటువంటి స్థూలదేహము ఆంతరమైన ప్రాణశక్తిని కప్పివేసి ఉంటుంది ఇదంతా చెప్పి ఉపసంహారం చేశారు అవిద్య అనే టాపిక్ని ఇంతకుముందు ఉపసంహారం చేయటం అయినది ఇదంతా సంబంధ గ్రంథమే ఈ అంతకుముందు గడిచిన బ్రాహ్మణంలో ఇవన్నీ వచ్చాయి స ఏవ ప్రాణ బాహ్యాధారభేదేశు అనేకథా విస్తృత ఇప్పుడు ఆ ప్రాణశక్తి తీసుకోండి మీరు ఆ ప్రాణశక్తి అది దాన్నే సూక్ష్మదేహము అని అంటారు ఆ సూక్ష్మదేహము ప్రాణశక్తి దాంట్లో మనస్సు కూడా కలుపుకోండి ఈ సూక్ష్మదేహము అది ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి పోతూ ఉంది బాహ్యము నుండి ఉండే స్థూల దేహములు అనేకంగా మారుతాయి కానీ అదే సూక్ష్మదేహము ఉంటుంది ఇప్పుడు వీడు పుట్టాడు అంటే ఆ సూక్ష్మదేహము ఒక స్థూలదేహంలో ఉన్నది ఈ స్థూలదేహము బాహ్యము ఆ సూక్ష్మదేహానికి ఆధారము అలా వీడు మరణిస్తాడు మరణిస్తే దేహం మరణిస్తుంది ఆ సూక్ష్మదేహం మరణించదు అది ఇంకో దేహానికి పోతుంది ఇంకో చోటకి పోయి అక్కడ తల్లి గర్భంలో ప్రవేశించి ఇంకొక స్థూల దేహాన్ని నిర్మాణం చేస్తుంది ఆ విధంగా బాహ్యమునందుండే ఆధారములు అనేకంగా ఉంటాయి కానీ వాటిల్లో ప్రకటన అవుతూ ఉండే సూక్ష్మదేహం ఏకంగా ఉంటుంది ఏకరూపంగా ఉంటుంది ఇదంతా అవిద్యా విషయం చూసారా ఈ అవిద్యా విషయం ఎలా ఉందో ఇదంతా పెద్ద విద్య అని అన్నట్టుగా ఫైనల్గా చెప్తారు ఫైనల్ కాదు ఇది ఇది అవిద్యా విషయం ఇప్పుడు చూడండి మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మదేహము స్థూలదేహము ఆత్మ ఊడింటికి దృష్టాంతం ఇప్పుడు కొండ ఉంది కొండలో నూనె పోశారు సగం నూనె సగం ఎండా నూనె పోశారు ఈ నూనెలో సూర్యుడు ప్రతిఫలిస్తాడు ఏమండి ఇక్కడికి నాలుగు అంశాలు వచ్చాయి కుండ నూనె సూర్య ప్రతిబింబము బింబము సూర్యబింబము నాలుగు అంశం దీనికి బింబ ప్రతిబింబవాదము అని పేరు దీని వాదంలోనే దాని పేరులోనే ఉంది దాని రక్షణం కూడా ఈ బింబ ప్రతిబింబవాదాన్ని ఆయన రత్న వివరణాచార్యులు వాళ్ళు బాగా దీన్ని బాగా సాగతిస్తారు బానే ఉంది వాదం ఈ నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఈ కుండ పగిలిపోయిందనుకోండి ఆ పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది అప్పుడు ఆ దాంట్లో ఉండే ఆయిల్ ఉంది కదా నూనె ఈ నూనె ఇంకో కొత్త కొండలోకి వెళ్తుంది పోశాననుకోండి కొత్త కుండలోకి పోశారు అప్పుడు ఈ కుండ పగిలిపోయింది పోసిన తర్వాత పగిలిపో అలా అనుకోండి ఏమండి ఇప్పుడు ఈ కొత్త కుండలో మళ్ళీ సూర్యుడు ప్రతిఫలిస్తాడు మళ్ళీ మీకు కుండ నూనె ప్రతిబింబము బింబము కాబట్టి కొత్త కొండ పెద్దదిగా ఉందనుకోండి ప్రతిబింబం పెద్దదిగా ఉంటుంది ఏనుగు లాగా కొత్త కొండ బుల్లి పెడతనుకోండి ఆ ప్రతిబింబం కూడా పెసరంతే ఉంటుంది ఏదో దోమం కాబట్టి కుండ మారిపోతుంది ప్రతిబింబము యొక్క లక్షణాలు మారిపోతాయి కానీ నూనె అదే ఉంటుంది పైన పరమాత్మ ఎప్పుడూ ఒక్కలాగా ఏకరూపంగా ఆ బింబం ఎప్పుడూ సేమ్ ఉంటుంది ఇది వ్యవస్థ మండి అంచేతనే మరణించినప్పుడు ఆత్మ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళదు ఆత్మ అంటే సూర్యుడు వంటిది సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు సూర్యుడు ఉన్నదోటే ఉంటాడు బింబాలు ప్రతిబింబాలు మారుతూ ఉంటాయి ఎనివే సో ఈ విధంగా ఈ ఒకే సూక్ష్మదేహము అనేకములైన బాహ్య ఆధారాలని పట్టుకుని అనేక రూపాలుగా విస్తరిస్తూ ఉంటుంది ఒకసారి కుక్కాయి పుడుతుంది ఒకసారి నక్కాయి పుడుతుంది ఒకసారి మనిషి అయి పుడుతుంది ఇంకోసారి దేవత అయి పుడుతుంది ఈ సూక్ష్మదేహం ఇలాగా విస్తారంగా ఉంటుంది ప్రాణ ఏకో దేవ్యు అయితే ఇప్పుడు ఇంతమంది జీవులు ఉన్నారు కదా ప్రతి జీవుల్లోనూ ప్రాణశక్తి ఉన్నది కదా ఈ ప్రాణశక్తి ఇన్ని వేరువేరు ప్రాణశక్తులు వేరువేరా లేకపోతే ఒక్కటేనా అంటే చూడండి మీరు వేరువేరుగా లెక్క పెట్టచ్చు ఒక్కటిగా కూడా లెక్క పెట్టచ్చు ఎలాగో ఇప్పుడు నేను అన్నప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళు ముక్కులు రెండు నోరు చెవులు రెండు ఇలా లెక్క పెట్టుకుంటే ఎన్ని వస్తాయి పది రావచ్చు ఇరవై రావచ్చు ముప్పై కానీ మీరు ఇరవై లెక్క పెట్టారు కదా అని నేను ఇరవై మొక్కలై కూర్చున్నానా లేకపోతే నేను ఒక్కడేనా నేను ఒక్కడే నేను ఒక్కడనే కాబట్టి సకల ప్రాణుల దేహముల యందు ప్రకటమవుతూ ఉండే ప్రాణశక్తి భిన్న భిన్నములుగా భాషించినప్పటికీ వాస్తవంలో ఎలా అయితే అనేకములైన గ్యాడ్జెట్స్లో ప్రసరించే ఎలక్ట్రిసిటీ భిన్నంగా భాషించినా వాస్తవంగా ఒకటిగానే ఉన్నదో అదేవిధంగా సకల ప్రాణులలో ప్రాణశక్తి భిన్నంగా భాషించినప్పటికీ ఆ ప్రాణశక్తి ఒక్కటియే అది ఏ దేవ దేవుడు ఆ హిరణ్య గర్భుడు అంటే అదే ఆ హిరణ్య గర్భుడికే ప్రాణహాని కూడా పేరు గలదు అని ఇది ఈ విధంగా ఇంతకుముందు చెప్పడం అయినది ఇంతవరకు ఇంతకుముందు చెప్పిందే చూసాం ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ మూర్ణమిద